జాగ్రత్తగా ప్రతిదీ ఈశ్వర ప్రసాదంగా భావించటం నేర్చుకోవాలి చదువు కర్మను సన్యసించుటకు ఒకప్పుడు నీవు కర్మను ఆచరించిదివా ఇవనుకుంటున్నాడు ఇప్పుడు నేను అప్పుడండి ఎంత బాగా ఫుట్బాల్ ఆడేవాడు అయితే ఫుట్బాల్ లేకపోతే ఫుట్బాల్ రెండే బాల్స్ ఉన్నాయి మనం ప్రతిరోజు ఫుట్బాల్ అన్నా లోపలికి వెయ్యాలి లేకపోతే కాలితో ఫుట్బాల్ అన్న తనాలి ఈ కర్మలు రెండో అవే అయితే ఇప్పుడు ఏమంటున్నాడు కర్మ సన్యాసం చేశానన్నాడు కర్మ సన్యాసం అంటే ఏమిటయ్యాను అంతకుముందు చేసిన ఏమి ఇప్పుడు చేయట్లేదండి అన్నాడు ఇప్పుడు ప్రశ్నేమడిగా ఉంటే అసలు అంతకుముందు నువ్వు చేసేవా కర్తరీ త్యాగమా కర్మ సన్యాసమా నువ్వే దేన్ని వదిలేసావయ్యా క్రియలను వదిలేసావా కర్తను వదిలేసావా కర్తరీత్యాగం అయితేనే తప్ప సన్యాసం అవదు కర్మ సన్యాసం వల్ల ప్రయోజనం లేదు జడవస్తువు అనే ఓ పక్కన పడుంటాడు తప్ప వాడు చైతన్య వస్తువుగా ఉపయోగపడ్డు చదవండి ఆత్మయైన నీలో కర్మ కథలునా నీవు ఆత్మస్వరూపుడు కదా అసలు ఒక పని చేయాలనే తలంపు కలగాలంటే కర్త ఉండాలి కదా ఇప్పుడు నువ్వు పని చేయాలనే తలంపు కలిగిన కర్తని త్యాగం చేయాలా పనిని త్యాగం చేయాలా ఆలోచన కూడా పని చెత్త వృత్తి కూడా పని సంస్కారాలు కదలటం కూడా పని ప్రాణం కదలటం కూడా పని రక్త ప్రవహించటం కూడా పని సరే అయితే రక్తం ప్రవహించకుండా ఆపు చూద్దాం నేను అన్ని వదిలేశాను అంతా కర్మ సన్యాసం చేశాను అన్న వాడిని ఈ శరీరంలో రక్తాన్ని ప్రవహించకుండా ఆపమనండి చూద్దాం ఎందుకని తల్లి గర్భంలో మొదలుపెట్టాడు ఆ పని శ్వాసించడము రక్తం ప్రవహించడం అనేది ఈ శరీరం ఉన్నంతవరకు ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది కాబట్టి అసలు శరీర ధర్మ సాధనం ఈ కర్మని ధర్మంగా ఆచరించు ఆ మోక్షం కోసం ఆచరించు పురుషార్థములలో అర్ధకామాలు ఉత్తమమైన కర్మలు ధర్మమే మధ్యమ కర్మ మోక్షం కొరకు చేయబడేదే ఉత్తమ కర్మ అలా నువ్వు కర్మ చేసినా మోక్షం కోసమే చెయ్యి కర్తను త్యాగం చేసినా మోక్షం కోసమే చెద అడుసు తొక్కిన వానికి కాళ్ళు కలగవలసిన అవసరం ఉన్నది అంతే కదా కాలికి మట్టి అంటుకుంటే కడుక్కోవాలి మట్టి అంటు అంటించుకోవడం ఎందుకు కడుక్కోవడం ఎందుకు కర్త నీవు కాదు కర్తవ్యే కావు అసలు భోక్తవి ఎలా అవుతావు వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది ఏమండి నాకు కలిగినంత దుఃఖం అండి పగవాడికి కూడా కలగకూడదండి అంటుంటాడు ప్రతివాడు కూడా అంటే అర్థం ఏంటి వీడికో పగవాడు ఉన్నాడని ఒప్పుకున్నట్టేనా కదా వీడికో రాగద్వేషం ఉన్నట్టునే ఒప్పుకున్నట్టేనా కదా వీడికో కష్టం కలిగిందని ఆ ఇష్టము కష్టము వీడికి ఉన్నాయని ఇష్టము కష్టము పక్కవాడికి అత్త దుఃఖం రాకూడదని సుఖ దుఃఖాల యొక్క ప్రశంసను చేసినట్టేనా కదా ఇదంతా భోక్తృత్వ భావన అనమాట వెరీ వెరీ నాకు ఆ రావడం అండి ఎంత కష్టమైపోయిందోనండి బాబోయ్ వాడికి జీవితంలో ఎప్పుడు ఆ గోరు చుట్టే ఎందుకని ఏ పని చేసినా ఆ గోరుకి దెబ్బ తగిలిన ప్రతిసారి అది పెద్దదైపోతుంది ఎదైపోయిన ప్రతిసారి వాడికి దుఃఖం పెరిగిపోతుంటుంది ఇప్పుడు సుఖదుఖాలు ఉన్నట్టనట్ట స్వరూప జ్ఞాన నిష్ఠుడైన వాడు బాధపడాలా బాధపడదా అందరికీదో ప్రశ్న జ్ఞాని అంటే చాలండి బాబు వాడిని అందరు ఇలా పరీక్షిస్తారనమాట వీడికి సుఖ దుఃఖాలు ఉన్నాయా లేవా వీడు ఏడుస్తాడా ఎందుకని జ్ఞానం వలన దుఃఖరాహిత్యం కదా వాడికి ఏ రకంగానూ దుఃఖం కలంకూడదు ఇంజక్షన్ చేస్తే వీడికి నొప్పి కలుగుతుందా లేదా ఆపరేషన్ చేస్తే నొప్పి కలుగుతుందా లేదా ఇలా చూస్తారనమాట భగవాన్ రమణలను కూడా ఇదే పరీక్ష ఇదే పరి ఇదే ప్రశ్నలు అంటే వాళ్ళు మానవుడు ఎప్పుడు వాళ్ళు తెరిగితేటలు ఎప్పుడూ కెంటర్ గార్డెన్ లెవెల్లోనే ఉండేవాడు వాడికి ఎంతకంటే పెద్ద ప్రశ్నలు రో వాడి తె ఎప్పుడు అక్కడే ఉండదు కర్త కర్మ క్రియ మధ్యలోనే ఆగిపోయి కాబట్టి కకార శబ్దంతో ఉన్నవన్నీ కెంటర్ గార్డెన్ ప్రశ్నలు అనమాట చదవండి తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది ఆ కర్తృత్వం ఉన్నవాడికే భోక్తృత్వ భ్రాంతి ఉన్నది అంతే నేను కర్తనని ఒప్పుకుంటే భోక్తనని కూడా ఒప్పుకోక తప్పదు నో డౌట్ లేక లేక లేక లేక నలుగురు ఆడపిల్లల్ని కన్న తర్వాత ఐదో మగపిల్లవాడిని కన్నారండి నానా కష్టాలు పడి నానా వ్రతాలు నోచి నానా దేవుళ్ళు తిరిగి నానా తీర్థాలు తిరిగి నానా సమస్యలు పడి లేక లేక లేక లేక లేక లేక లేక లేక వాడు ఎవడో చివరి అబ్బాయిని కాదు ఏమిటయ్యా అంటే పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పదని ఈ పుత్రిక వలన పున్నామ నరకం పోదా ఎవరు చెప్పారు పుత్రుడు పుత్రిక అన్న భేదంతో చెప్పలా వాళ్ళేమి జ్ఞాన వారసత్వంతో దృష్టిలో పెట్టుకుని చెప్పారు ఎవరి వరనైనా సరే నీకు ఆత్మజ్ఞానం కలిగితే నువ్వు తరిస్తావు నువ్వు జ్ఞాన సంపన్నత కలిగినటువంటి పుత్రుల్ని కనాలి పుత్రికల్ని కనాలి అనేటటువంటి ఉద్దేశం ఆనాడు వివాహ కాలంలో చెప్పారు నీకు ఏం చెప్పారు నాయన రోజు పంచయజ్ఞాలు ఇలా చేయి